iper notes me vid ikadu untadu that was an event a event ki vidiki me he yeshua said there is a very intricate connection between him and that event that event is part of the creation patra ki creation lo nadichipothadu untundi kalu vid antuntadu that event is entirely my event anu vidu anukuntadu maan maanuka ee anukunna ee abhimananni he has to see with సో పుల్లారెడ్డి స్వీట్ షాప్కి వెళ్లి నాలుగు కేజీలు స్వీట్లు కొనుకొచ్చు ఐదు వందలో అరవై ఖర్చు పెట్టి కనపడగారు గల్లా ఓ స్వీట్ చేతిలో పెట్టి నవ్ హీ హాజ్ సీల్డ్ దట్ అభిమాన్ బస్ ఇంకా ఇక్కడ ప్రారంభమైన ఈ సీల్ వీడు మరణించే సమయం కొడుకు నన్ను చూడడానికి రాలేదనో లేకపోతే నాకు సేవ చేయలేదనో లేకపోతే భార్య మాట విని నన్ను నెగ్లెక్ట్ చేసేయడమో విత్ థౌట్ ఫీలింగ్ హీ డైస్ ఐ టెల్ యూ very unfortunate కనుక సో ఆత్మస్వరూపంలో అంత అభిమానం చేత వచ్చినటువంటి బంధం తప్పిస్తే కల్పిత బంధం వాస్తవంలో ఆత్మనిత్యముక్తమే అంచేతనే ఈశ్వరుడికి జీవుడికి ఎంత భేదం ఉందో చూడండి సర్వజ్ఞ ఈశ్వరుడు సర్వజ్ఞుడు ఎందుకంటే సర్వప్రాణుల హృదయంలో ఒకే ఆత్మచైతన్యం ప్రకటమవుతూ ఉంటుంది కాబట్టి అన్ని హృదయాల్లో ఉండేటువంటి సమాచారము ఈశ్వరుడికి అంతర్యామి కదండి అన్ని హృదయాలు ఇది ఎలాగంటే ఈ మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఈ ఈ హాల్లో ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ ఎన్నైతే ఎలక్ట్రిసిటీ గ్యాడ్జెట్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి లోపల ఉండే మంచి చెట్లన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి తెలుసు అన్నట్లు సంథింగ్ లైక్ దాట్ సో సో సూర్యకాంతికి ఏ ఎక్కడక్కడ ఏ ఏ సర్వమునో సూర్యకాంతికి తెలుస్తూనే ఉంటుంది అంటే సూర్యుడికి తెలుస్తూనే ఉంటుంది లోకసాక్షి అన్నట్టుగా సర్వప్రాణల హృదయంలో ప్రకటన అవుతూ ఉండే ఆత్మస్వరూపమైన ఈశ్వరునకు సర్వము తెలుస్తూ ఉంటుంది సర్వజ్ఞ సత్మోపాధి చూడండి శుద్ధ బ్రహ్మ శుద్ధ నిర్గుణ పరబ్రహ్మ దాని నిర్గుణ పరబ్రహ్మ అయింది ఈశ్వరత్వం ఉండదు ఎందుకంటే ఈశ్వర అనేప్పటికీ భేదం ఉండాలి జీవే నిర్గుణ పరబ్రహ్మైంది ఈశ్వరత్వం ఎక్కడి నుంచి వస్తుంది అని కాబట్టి నిర్గుణ పరబ్రహ్మ మాయాశక్తి అవచ్ఛిన్నమై ఒక ఉపాధి ఎందు ఉంటుంది అయితే ఈ మాయాశక్తి అనే ఉపాధి అయితే అదే అదే మాయాశక్తి ఇక్కడ ఉపాధి జీవుడికి అదే మాయాశక్తి ఉపాధి అదే మాయాశక్తి ఈశ్వరుడికి ఉపాధి బట్ స్టిల్ దే ఈస్ అ డిఫరెన్స్ ఈశ్వరుని సత్వగుణ ప్రధానమైన ఉపాధి సత్వోపాధి శుద్ధ సత్వ ప్రధాన రజస్సు తమస్సు ఉంటుంది ఈశ్వరునియందు ఈశ్వరులందు రజస్సు తమస్సు ఉండబట్టే ఈ ప్రపంచంలో మీకు వాయు సంచారము ఇలాంటి యాక్టివిటీసు తర్వాత ది సాలిడ్ మెటీరియల్ ద ఫిజికల్ మెటీరియల్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ తమస్ సో రజస్సు తమస్సు ఉంటాయి బట్ సత్వం ప్రధానంగా ఉంటుంది మీరు ఆలోచించండి పంచభూతాల్లో ఎక్కువ వాల్యూమ్ వైజ్ మోతాదు దేండి ఎక్కువ పృథివ్యక్తేజో వాయు ఆకాశములలో ఆకాశము అన్నిటికంటే ఎక్కువ పరిమాణంలో ఉంటుంది పృథివీ అన్నిటికంటే తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈశ్వరుని ఎందు తమోగుణం చాలా ఉంటుంది తమోగుణ పరిణామమే ద ఆఫ్ తమోగుణ ఈజ్ పృథివీ అంటే సత్వగుణము ఆకాశము ఆకాశం సూక్ష్మం సత్వగుణము అంటే సూక్ష్మం ప్రకాశము ఆకాశము ఇవన్నీ మనస్సు ఇవన్నీ కూడా సూక్ష్మ వికారము ప్రకృతి యొక్క సూక్ష్మ వికారాలు కాబట్టి శుద్ధ సత్వ ప్రధానుడుగా ఉంటాడు పరమేశ్వరుడు సగుణ రూపంలో కూడా సగుణ రూపంలో కూడా శుద్ధ సత్వ ఉంటాడు కానీ మలిన సత్వ ప్రధానుడుగా ఉండడు జీవుడు వీళ్ళ తమస్సు ఎక్కువ రజస్సు ఎక్కువే సత్వం ఓపెసరంతా తమస్సు ఎక్కువ కాబట్టి దేహం నేను అనుకుంటూ దేహమో దేహం అంటే తమో గుణం కదా తమోగుణ కార్యం జడం కనుక సో మాయోపాధి రీశ్వర ఎటువంటి మాయ శుద్ధ సత్వ ప్రధాన మాయా జీవుడు మలిన సత్వ ప్రధాన మాయ మలిన సత్వ అంటే సత్వ ఈజ్ అన్ ఇంప్యూరిటీ గోల్డ్ మెడల్ లాగా గోల్డ్ మెడల్ అని ఇస్తారు దాంట్లో గోల్డ్ ఈజ్ అన్ అడల్టరేషన్ ఇట్ ఈజ్ అడల్టరేటెడ్ విత్ గోల్డ్ ఏదో సమదర్ మెటల్ కాపర్ ఉంటుంది అడల్టరేటెడ్ విత్ గోల్డ్ అలాగే అలవాట ఇది మలిన సత్వ సత్వ ఇజ్ అన్ ఇంప్యూరిటీ అంటే ఒకసారి అంత తెలుస్తూ ఉంటుంది వాడికి ఓ మనస్సు ఏదో కొద్దిగా పనిచేస్తూ ఉంటుంది న్యూస్ పేపర్ తివ్వడానికి దానికి పనిచేస్తుంది అలాంటి వాళ్ళ తర్వాత దానికి కూడా సత్వం కావాలి కదండి సో ఈ టేబుల్స్ అవి చూడలేవు కదా న్యూస్ పేపర్స్ కనుక సో సత్వోపాధి ఈశ్వర ఈ డిస్కషన్ ఏమనుంది సర్వజ్ఞాని సర్వజ్ఞ సత్వోపాధి అలా ఉందా సర్వసత్వోపాధి అందా మా పుస్తకంలో సర్వజ్ఞ సత్వోపాధి ఈశ్వర అది బాగుంటుంది సర్వజ్ఞ సత్వోపాధి బాగుంది సో శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి మాయాశక్తి ఏడు ప్రకటితమవుతారు అంటే అర్థమేమిటి ఈ డిస్కషన్ యొక్క అభిప్రాయం ఏంటంటే మీరు సాక్షిభావంలో ఉండగలిగితే మీరే ఈశ్వరుడైపోతారు మీరు శుద్ధ సత్వప్రధానమైన మనస్సు మనస్సులో ఉండే రజస్తమస్సులని మీరు దూరం పెట్టగలిగితే మీరు ఈశ్వరుడు అయిపోతారు అంటే ఈఆర్ పొటెన్షియల్లీ డివైన్ అండి వివేకానంద స్వామి చెప్పిన మాటలు అవి ఇంకా సృష్టి ఉన్నంతకాలం అలాగే అవి మారు రోగుతోనే ఉంటాయి అన్నమాట ఎవరి సోర్ పొటెన్షియల్లీ డివైన్ ఆ పొటెన్షియల్ని ఎందుకన్నాడంటే ఈ సత్వ రజస్తమవ గుణముల యొక్క బరువు ఎక్కువైపోయింది ఆ రజస్తమవ గుణములను తగ్గించుట రజస్తమో గుణములు అంటే ఏం లేదు రజస్సు అంటే కామనలు వాటి నేను తమోగుణం అంటే దేహాభిమానం దేహాభిమానమే తమో గుణం కామనలు ఇమోషన్స్ అవి ఎక్కువగా ఉండటం అది రజోగుణం అంటే ఈ రెండు సమస్యలు తగ్గిపోతే సత్వగుణం బాగా అభివృద్ధికి వచ్చేస్తుంది యూ కెన్ ఫీల్ ద సేమ్ ఫ్రీడమ్ యాజ్ ఈశ్వర్ ఆల్రెడీ ఈశ్వరత్వం అన్నది ఈశ్వర ఈజ్ ఎ స్టేటస్ ఈశ్వర ఇస్ నాట్ ఎ థింగ్ ఇట్స్ ఎ స్టేటస్ అంటే దట్ స్టేటస్ ఈజ్ ఇన్ యూ అదే అనుకుంటుంది ఇది ఎలాగంటే ఒక దంపతులు ఉన్నారు అమెరికాలో వాళ్ళకి ఇంకా గ్రీన్ కార్డు అది రాలేదు అని వాళ్ళకు ఒక పిల్లాడు పుట్టాడు వాళ్ళు వచ్చి నాకు నమస్కారం చేసే పిల్లాడు చూపించారు నేను అన్నాను ఒకయా బ్లెస్ చేయమన్నా బ్లెస్ చేశాం హీ హ్యాస్ ది పొటెన్షియల్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు అక్కడ పుట్టాడు కదా అక్కడ పుట్టేటంటే వాడు యూఎస్ సిటిజన్ తల్లిదండ్రులకు ఇంకా గ్రీన్ కార్డులేదు వేయలేదు వీళ్ళు డిపోర్ట్ అయినా అవ్వచ్చు వాడిని డిపోర్ట్ చేయడానికి వీల్లేదు హీజ్ బోర్న్ దే అండ్ హీ ఈజ్ యూస్ ఏ అండ్ హీ కెన్ కంటెస్ట్ ఫర్ ఎలక్షన్ దే అండ్ హీస్ బోర్న్ దే ఎక్కడి నుంచో వాడు ఇమిగ్రేట్ అయిన వాడు కాదు బోర్న్ దే ఆ గడ్డ మీద పుట్టాడు అండ్ దేర్ ఫోర్ కెన్ కంటెస్ట్ ఫర్ ప్రెసిడెంట్ ఎలక్షన్ హీ మే విన్ హీ మే నాట్ విన్ సో పొటెన్షియల్ ఉంది దేవర్ ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ అన్నది ఇట్స్ నాట్ అన్ ఎంటిటీ ఇట్స్ ఎ స్టేటస్ అంటే ఎనీ ఎనీ యూఎస్ సిటిజన్ కెన్ బికమ్ దాట్ ఈశ్వరా ఇస్ దాట్ ఈశ్వరా ఈజ్ ఎ స్టేటస్ అండ్ యూ కెన్ బికమ్ దాట్ నౌ యూ కెన్ బికమ్ నౌ సో సత్వోపాధి ఈశ్వర ఓల్ రెండి ఈశ్వరుడు అయ్యారో మానేరో జీవితం సుగమంగా ముందుకు సాగితే చాలు లేదా అంతా హెజ్ ఆల్రెడీ సర్వ్ లాట్ ఆఫ్ పర్పస్ మీ వల్ల మీ చుట్టుపక్కల వల్ల కొంత పీస్ఫుల్గా ఉండగలిగాారంటే ఇంకా అంతకంటే ఏడు గంట ఆల్రెడీ లాట్ ఆఫ్ వెలిబిట్ ఈజ్ ఎక్రూడ్ సో సత్వో బాధిరీశ్వర నా అశ్నాతి ఈశ్వరుడు ఎప్పుడు భోగించడం అంటే భోక్తృత్వం ఉండటం మీరు భోక్తృత్వాన్ని దూరం చేయగలిగితే మీరే ఈశ్వరులైపోతారు ప్రేరయిత ఎసౌ ఉభయోర్భోజ్య భోక్తో నిత్య సాక్షిత్వ సత్తా మాత్రేణ ఇది నేను చాలాసార్లు చెప్పాను మీకు ఈ వాక్యం ఇంగ్లీష్ లో చెప్తూ ఇక్కడ సంస్కృతంలో ఉంది చూడండి భోజ్యము భోక్త భోక్త అంటే ఎక్స్పీరియన్సర్ నేను ఈ చర్చ చేశాను ఒకసారి మీకు గుర్తు ఉంటుంది ఎక్స్పీరియన్సర్ భోక్త bodhya edi experiences and the know memo experience of me an anukunte how you can be a experience only by identifying with the experience unde kadundi experience tho identify kaakunda ga experience sar ela utaru kavada experience tho to identify ee then you become the experience sir But the fact is, you are neither the experience nor the experiencer. You are the, the witness of both. Be the witness of both. Neither, you don't be either the experience or the experiencer. Step aside from both and be the witness of both and see what happens. So, I tell you, Chatra Vedanta, మీరు ఎక్స్పీరియన్సు కాదు ఎక్స్పీరియన్సర్ కాదు బట్ వితౌట్ యూ దేర్ కెన్ బి నో ఎక్స్పీరియన్స్ అండ్ నో ఎక్స్పీరియన్స్ సర్ ఎందుకంటే ఎక్స్పీరియన్స్కి ఎక్స్పీరియన్సర్కి కావలసిన ఆ మూల ద్రవ్యం ధాతువు మీరే చైతన్యం చైతన్యం ఉన్నదే ఎక్స్పీరియన్స్ ఓ మనోవృత్తిగా పుడుతుంది చైతన్యం ఉన్నదే ఎక్స్పీరియన్సర్ మరో మనోవృత్తిగా పుడుతుంది అది మనోవృత్తే ఓ Ego is a thought. Ego is a thought. Anger is a thought. Fear is a thought. Ippidu, Naku bhaya me sinna me. Naku bhaya me sinna me. Bhaya me iti, it's a thought. And it is a content of the mind. Naku iti, thought. It is a content of the mind too. Then what am I? రెండు మైండ్ యొక్క కంటెంట్ అయితే వాట్ యా మై యూ ట్రై యూ యూ థింక్ అబౌట్ ఇట్ అంటే దానికి మీకు రిప్లై అవ్వండి వాట్ యావ్ రిప్లై అవ్వండు యూ థింక్ అబౌట్ ఇట్ వాట్ యావ్ మై అండర్స్టాండ్ దట్ యూ ఆర్ నేదర్ దిస్ థాట్ నార్ దాట్ థాట్ అండ్ ట్రై వాట్ యా టై ట్రై వాట్ యా ట్రై చేయండి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ట్రై చేస్తే గట్టిగా ట్రై చేస్తే మీకే తెలుస్తుంది వాట్ యావ్ నేను చెప్తే ఏడు పోయాను మీకే తెలుస్తుంది సో ఎనివే యు హార్ దేసిక్ రా మెటీరియల్ ఇన్ విచ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థాట్స్ హ్యాపన్ ఈ భయం థాటు ఈ భీతుడు థాటు నేను భయభీతుడు రైతిని అనే ఎక్స్పీరియన్స్ ఆఫ్ థాట్ ఈ రెండు థాట్స్ కూడా ఏ చైతన్యంలో పుట్టాయో ఆ చైతన్యము నా అసలు భయం ఒక థాట్ భయపడ్డవారు మరో థాట్ వాటేమాయి నేను ఏమిటి అని వీడు ప్రశ్న వేసుకున్నానండి ఈరోపలోనే ఆ భయం ఎక్కడికో పోయింది అది ఇంకెక్కడ ఉన్న వీడి ఇంత లోతుగా పరిశీలించగలిగిన వాడి భయం థాటను తెలిసి గీతుడు కూడా థాటను తెలిస్తే వాటే అనే ప్రశ్న వాడు వేసుకున్నాడంటే ఇంకా వాడికి భయం వేసుకుందని మీరు అనుకుంటున్నారా భయం ఏంటంటే భయం లేదండి పోయింది అక్కడికే పోయింది కాబట్టి అంతర్దృష్టి ఉంది చూసారా అంతర్ముఖుడుగా ఉండటం అదేం సామాన్యమైన విషయం కాదు మీరు స్వామి వివేకానంద చోట అంటారు నాకు ఆ వాక్యాలు గుర్తు గుర్తులేవు వాక్యాలు గుర్తుంటే బాగుందని అనిపిస్తుంది నీవు నీ స్వరూపంలో నిష్ఠుని పొంది ఉండటం నీకు అలవాటు చేసుకుంటే అంతర్ముఖుడుగా ఉంటూ ఉంటే యూ డిస్కవర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆ డిస్కవరీ అవ్వాలి how to discover. Shravanam is a wonderful sādhanam, discovering. One has to discover about oneself during shravanam. So, anyway, so, you uvhayohatreraitha ishvarudu you runnitiki kuda bhojya bhojyamu bhojyamu bhojyamu Now, let's go, sakkatu gyandhatjnānaṁ galgindhanu kondi a gyandhatjnāna mu bhojyamu ee gyandhatjnānaṁ ne bhojyamu అనుభవించి సుఖమును సుఖిని అయిన వాడను నేను అనే జ్ఞానము భోక్త ఇది జ్ఞానమే అది జ్ఞానమే ఈ రెండు జ్ఞానములను కూడా ప్రేరయిత రెండు జ్ఞానములకు ఉనికిని కలిగిస్తూ ఉండేటువంటి ఇది ఎలాంటి ఎలాంటి అది ఈశ్వరుడు ఎలాంటి ఈశ్వరుడు నిత్య సాక్షిత్వ సత్తా మాత్రే సాక్షిగా ఉంటాడు సాక్షి అంటే చేతనుడనర్థం సత్తా అంటే ఉండటం సో సచ్చిద్పంగా సర్వకాలములో ఎందు నిత్య సచ్చిద్ రూపంగా నిత్య సాక్షి సత్తా మా సాక్షిత్వ సత్తా మాత్రేనా సో అలా నిలిచి ఉండటము అహమస్మి సదాభావి సో నిత్య సాక్షి సత్తాగా నిలిచి ఉండటము అలా నిలిచి ఉండి ప్రేరణ నేను సాక్షిసత్తారూపుణమై ఉండగా గంధజ్ఞానం కలిగింది ఆ గంధజ్ఞానాన్ని అనుభవించినటువంటి అహం సుఖి అనే భోక్త కూడా అలవాటు ప్రకారం మనస్సులో ఉదయించాడు ఐఎమ్ నేదర్ దిస్ ఆబ్జెక్ట్ గంధజ్ఞాన నాట్ దిస్ సబ్జెక్ట్ నేను ఈ ఆబ్జెక్ట్ని కాదు సబ్జెక్ట్ని కాదు ఈ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఏ చైతన్యంలో ఒకేసారి పుట్టి ఒకేసారి విలీనం అవుతూ ఉంటాయో దట్ ఆ మౌలిక నిత్య సాక్షి సత్స్వరూపము నాది కానీ కొంతమంది మహాత్ములు ఎలా వర్ణించారంటే అటర్నల్ సబ్జెక్టివిటీ అని వర్తించారు ఇట్ నాట్ ది సబ్జెక్ట్ ఇట్ ఈజ్ నేదర్ ది సబ్జెక్ట్ నాట్ ది అబ్జెక్ట్ ఇట్ ఈజ్ ది ఎటర్నల్ సబ్జెక్టివిటీ అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎటర్నల్ ఆబ్జెక్టివిటీ అని ఎందుకు అనుకూడదంటే అబ్జెక్ట్ నేనని మీరు సబ్జెక్ట్ అనేది భ్రమ పడతాడు సో దేర్ ఫార్ ది సబ్జెక్ట్ ఈజ్ క్లోజ్అప్ టు ది రియాలిటీ దాంట్ ది అబ్జెక్ట్ అబ్జెక్ట్ ఈజ్ వన్ స్టెప్ సెపరేట్ ఫ్రమ్ ది రియాలిటీ అని చెప్పే వాటేమయనే ప్రశ్న వేసుకోమన్నారు ఎందుకంటే ఐ ఎంజాయ్ ఫ్రాగ్రెన్స్ అన్నారు అనుకోండి ఐ ఎంజాయ్ ఫ్రాగ్రెన్స్ అన్నప్పుడు ఆత్మ చైతన్యము ఐ ఫ్రాగ్రెన్స్ మూడు ఉన్నాయి ఈ మూడింట్లో ఫ్రాగ్రెన్స్ ఈజ్ సెపరేటెడ్ బై టూ స్టెప్స్ ఫ్రమ్ ఆత్మ సరే ఐ ఈజ్ జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ ఆత్మ దర్ ఫోర్ వాట్ ఈజ్ దిస్ ఫ్రాగరెన్స్ అని మీరు అన్నారనుకోండి ప్రపంచంలో పడిపోవాల్సి ఉంటుంది వట్ ఈజ్ దిస్ ఫ్రాగరెన్స్ అంటే అంతే కదండి ఈ ఫ్రాగ్రెన్స్ ఏంటంటే ఆ ఈ మధ్యనే ఫ్రెంచ్ నుంచి వచ్చిన పెర్ఫ్యూమ్ ఉండే అంటాడు అలాగా వాట్ ఈజ్ ఇట్స్ నేమ్ అంటే ఏదో సమ ఫ్రెంచ్ నేమ్ ఏదో ఉండి ప్రొనౌన్స్ చేయటం కూడా కష్టం ఏదో ప్రొనౌన్స్ చేసిన తర్వాత తప్పని తెలుస్తుంది ఎందుకంటే బ్రెడ్లో రాజ్యంతా ప్రొనౌన్స్ చేయకూడదు అలా డ్రాప్ చేసుకుంటూ పోతారు ఏదో ఏదో డీభావ్ అవుతానో ఏదో ఉంటుంటారు అలాగా ఇదా ఫ్రాగరెన్స్ ఫ్రెంచి నుంచి వచ్చిందా ఇది ఇది ఏమిటి అయి ఉంటుంది అదేమిటి ఇదంతా ఫ్రాగరెన్స్ మాంసం ఎందుకు పనికిరాదు మేమాంశం డ్రాప్ డోంట్ ఆస్క్ ది క్వశ్చన్ వాట్ ఈజ్ దిస్ ఫ్రాగరెన్స్ మరి ఏమిటి ప్రశ్న వేసుకోవాలి వాట్ హ్యామ్ ఐ ఎందుకంటే ఫ్రాగరెన్స్ ఈజ్ ఆబ్జెక్ట్ ఐ ఈజ్ ది సబ్జెక్ట్ ఈ రైజ్ ఏ క్వశ్చన్ అబౌట్ ది సబ్జెక్ట్ మేక్ ఇంక్వైరీ అబౌట్ ది సబ్జెక్ట్ డోంట్ వరీ అబౌట్ ది అబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ మిథ్యా ఇంక్వైరీ అబౌట్ ది సబ్జెక్ట్ దెన్ యూ విల్ నో దట్ యు హ్యావ్ ఆ సబ్జెక్టుకు మూలం దాని చేత మీద సబ్జెక్టివిటీ అన్నారు ఈ సబ్జెక్ట్ పుట్టి వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు బట్ సబ్జెక్టివిటీ రిమేల్స్ అటర్నల్ సో ద ఎటర్నల్ సబ్జెక్టివిటీ దట్ ఈస్ ది నిత్య సాక్షిత్వ సత్తా అంటే అది అర్థం ఆ విధంగా ఉంటూ ప్రేరయిత భోతృభోగ్య వ్యవహారం అంతా కూడా ప్రేరేపిస్తుంది ఇట్ ఎన్ స్పైస్ ఆల్ ది వ్యవహారం అని ఇదో పెద్ద మీమాంస ఇది ఎంత మీమాంస అర్థం కాదు పాఠం చెప్పాలో అర్థం కాదు నాకు ఇదో పెద్ద సమస్య నాకు నిజంగా అంచేతనే నేను ఎస్ ఈ ఫిక్స్డ్ కోర్సెస్ ఇవి చేయటం నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకు ఈ సర్టిఫికెట్ ఎగరవాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తుంటే మనకు సర్టిఫికేట్ మనకు ఇచ్చుకుంటున్నట్టు అంతే కదా నేను యాభై సర్టిఫికెట్లు మంచి పెట్టాను అంటే ఈసీఎస్ సర్టిఫికెట్ వైజాగ్ సో ఇట్ ఈజ్ ఆల్ ఐఎం నాట్ వెరీ కీన్ అబౌట్ దాట్ ఎందుకంటే ఎంత పాఠం చెప్పాలో నాకు తెలియదు ఒక ఆయన అంటారు ఎవ అన్ని పదార్థాలు ఎంత భోజనం చేయాలో నాకు తెలియట్లేదని అంటారు నిజంగా ఒకప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుంది ఎంత భోజనం చేయాలో తెలియదు అలాగే ఎంత పాఠం చెప్పాలో తెలియదు ఎనీవే తర్వాత సత్ అనశ్నన్ అన్య అభిచాతశీతి పశ్యత్యేవ కేవలం సో ఆ ఈశ్వరుడు ఉన్నాడే అంటే అహం వృత్తి పుడుతున్నటువంటి ఆ మూల చైతన్యం అదే ఈశ్వరుడు సో ఆ ఈశ్వరుడు అనశ్నన్ అన్య సో జీవభావం కంటే భిన్నంగా గోచరిస్తాడు అజ్ఞానం చేత అలా భేదం వచ్చింది సో అన ఎటువంటి భోగము లేకుండా అభిచాకశీకి పశ్యత్సేవ కేవలం అంటే అలా చూస్తూ ఉంటుందండి అలా ఈశ్వరుడు చూస్తూ ఉండబట్టే ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది ఏం చేస్తాడు ఏమీ చేయడు మరి ఏం చేస్తాడు అలా చూస్తూ ఉంటాడు మొత్తం జగత్తును అలా చూస్తూ ఉంటాడు ఇంకేం చేయడం అంతే కరెక్టే కదండి సూర్యుడు లోకసాక్షి అంటారు సూర్యుడు సూర్యుడి గురించి చెప్పాలంటే వేదాలు చెప్పాలి ఉపనిషత్తులు చెప్పాలి వీళ్ళు ఏం చెప్తారు ఈ మతవాదులు ఏం చెప్తారు వాళ్ళకి ఏం తెలుసు చెప్పడం ఏదో సమ్ సమ్ ఫన్నీ ఐడియా ఏదో దే ఫ్లోకి రానీవే సో సూర్యుడు లోక సాక్షి అవి చూస్తూ ఉంటాడండి చిత్రం సూర్యుడు ప్రేరయిత సర్వమును ప్రేరేపిస్తుంది ఇన్స్పైర్ చేస్తుంది సో మంచి చెడు లోకంలో జరిగే సకల వ్యవహారములు సూర్య కాంతి చేతనే ఇన్స్పైర్ అవుతాయి బట్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీథింగ్ లోక సాక్షిగా ఉంటాడు పశ్యత్యేవ కేవలం అయితే ఈ పశ్యతి అన్న దాంట్లో కూడా ఇట్ ఈజ్ అ సటిల్ డిఫరెన్స్ అది పాయింట్ అవుట్ చేస్తున్నారు శంకర్ దర్శనమాత్రం హీ సస్య ప్రేరయితృత్వం నా రాజవత్ అంటే ఈ ప్రేరయిత అన్నారు కదా అని రాజుదారు ప్రేరేపించినట్టుగా ప్రేరేపించి ప్రేరేతారనుకోవద్దు ఇప్పుడే ఇరాక్లో అమెరికన్ సైన్యం యుద్ధం చేస్తూ ఉంటాయి అయితే ప్రేరకుడు ఎవరు బుష్ బుష్ ఇరాక్కి దరిదాపుల్లో ఉండడు ఎక్కడో అడుగుతారు బట్ ప్రేరకుడు అయినా హీ ఈజ్ ది వన్ హూ హూ మేక్స్ ఆల్ దిస్ హ్యాపర్ సో ఈ మధ్యన ఒక డిస్కషన్ వాళ్ళు చూశాను నేను అక్కడ యుఎస్లో చూశాను ఇక్కడికి రాకముందు నాసా వాళ్ళు ఒక రోవర్ ఒకదాన్ని మార్క్స్ మీదకి పంపించాను ఆ మార్క్స్ మీద రోబర్ ఇట్ ఈస్ మూవింగ్ అరౌండ్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆల్ దట్ ఫొటోస్ అవే వస్తున్నాయి ఇప్పుడు అప్పుడు గుష్ ఓ స్పీచ్ ఇచ్చాడు పొలిటికల్ స్పీచ్ పొలిటీషియన్స్ మరి అలాగే ఉంటారు కదా ఏమైనా స్పీచ్ ఇచ్చాడంటే అవర్ నెక్స్ట్ టార్గెట్ ఈస్ టు పుట్ ఎ మ్యాన్ ఆన్ ది మార్స్ అంటే అభిప్రాయం మీరు నన్ను ఎలక్షన్ చేసుకోండి మళ్ళీ ఏమని దట్ ఈజ్ వాటి మెయిన్ టూ పుట్టే మ్యాన్ ఆన్ మార్స్ అంటే అలా అలా మీరు పొలిటీషియన్స్ అలాగే చెప్తారు నెక్స్ట్ టార్గెట్ ఈస్ టూ పుట్ ఏ మ్యాన్ ఆన్ మీ మార్స్ అంటే యూ పుట్ మీ ఇన్ ది వైట్ హౌస్ ఐ విల్ హోప్ ఫుల్లీ పుట్ ఏ మ్యాన్ అంటే వార్త అంతేకాదు దాని అర్థం అదే బుష్ చెప్పాడంటే దాని అర్థం అదే సో దాని మీద చర్చ దేర్ ఈజ్ వన్ జాన్ హోప్ కిన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒకతను ఉన్నాడు నాసా రిలేటెడ్ ప్రొఫెసర్ చాలా పెద్దవాడు దాంట్లో అతను అంటాడు మ్యాన్ మెషన్ అనవసరం అంటాడు ఇటు ఈజ్ ప్యూర్లీ ఇమోషనల్టీజే అండ్ ఈ పొలిటీషియన్స్కి ఎక్స్ప్లైట్ చేసుకోవడానికి ఉపయోగపడేది తప్పిస్తే దాంట్లో నాసాకి ఉపయోగపడేది సైన్స్కి ఉపయోగపడేది ఏమీ లేదు మ్యాన్ ఏం చేస్తాడు అక్కడికి అతని ఆర్గ్యుమెంట్ చాలా రాకరేట్టు ఆర్గ్యుమెంట్ ఇస్తాడు సైంటిఫిక్గా మ్యాన్ ఏం చేస్తాడు ఏం చేస్తాడు రాక్స్ ఫోటో తీస్తాడు ఇప్పుడు అది జరుగుతుంది పని మ్యాన్ కంటే బాగా తీస్తున్నాయి ఫోటో అవి ఇంకేం చేస్తాడు రాక్స్ కలెక్ట్ చేస్తాడు నౌ దీస్ బీంగ్ డన్ పెర్ఫెక్ట్ రోబోట్స్ పెర్ఫెక్ట్గా చేస్తున్నాయి అలా కాదు ఆ హ్యూమన్ ఎలిమెంట్ ఉండాలి ఎసెస్ చేయడానికి అంటే దాట్ దాట్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్ నౌ ఎగ్జాక్ట్లీ యూఆర్ రైట్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్ నౌ మార్స్ ఆ స్క్రీన్ మీద మార్క్స్ని మేము చూస్తున్నాము అంటే మార్స్ మీద ఉన్నవాడు అంత బాగా చూడలేడు నిజం అది నేను ఒకసారి యుఎస్ ఓపెన్ చూడడానికి వెళ్ళా జనరల్గా యూఎస్ ఓపెన్ మిస్ అయిపోతూ ఉంటాను నేను ఎప్పుడు నేను వెళ్ళేవాడికి అయిపోతుంది అది వాళ్ళు అన్నారు స్వామీజీ యూఎస్ ఓపెన్ ఈసారి కొంచెం ముందు లేను ఆ విలువ తడ వచ్చింది ఓపెన్ ఫైనల్ యాంటీ డాడిక్ ఇంకోటి ఎవరు ఫెడరర్ ఎవరు సో స్వామిజీ టికెట్లు ఉన్నాయి చూద్దామా అన్నారు ఆపాదన్న వెళ్ళాం యుఎస్ ఓపెన్ చూసాం దెన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగారు ఎలా ఉందని చాలా బాగుందని చెప్పాను ఎందుకంటే వాళ్ళు పాపం అంత ప్రేమగా తీసుకువెళ్ళిన తర్వాత మరి చాలా బాగుందని చెప్పకపోతే ఇంకెలా చెప్తాం అయిపోయిన తర్వాత నెక్స్ట్ యుఎస్ ఓపెన్ కూడా నేను ఎక్కడ స్టడీ చేస్తూ ఉన్నా నేను చెప్తాను ఫ్రమ్ నో అన్వర్డ్స్ నో టెన్నిస్ మ్యాచెస్ నేను చెప్తాను ఏమంటే ఎందుకంటే టీవీలో చూస్తే చాలా బాగుందండి అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ ఎంజాయ్ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సినవి ఏంటంటే అక్కడ క్రౌడ్ గోర ఉంటుంది క్రౌడ్లో యూ హ్యావ్ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది క్రౌడ్ అంటే చాలా ఫ్లిక్వెంట్ బిహేవియర్ ఉండాలన్నమాట కేకలు వేస్తూ ఉండు ఊ ఆ అని కేకలు కూటలు కూర్చోండి గెంతులు అలాంటి బిహేవియర్ అలవాటు అయిన వాడైతే ఓట్లీ మే బీ ఏబుల్ టు ఎంజాయ్ బట్ ఐ ఐ కెనాట్ ఎంజాయ్ దట్ వే ఐ నాట్ లైక్ దాట్ సో ఐ కెనాట్ డూ ఎనీ థింగ్ క్లోజ్ టు దాట్ దెన్ ఇంకా ఆట నేన్ ఐవ్ ఏ కణా alpha game that much i tell you na golsa game unte na kavishkar kuda therefore i have to follow the game with love that i can do better with the tv camera lo ichinanta baga ragu atana adhe anchadu marks ki nu velte neeku ye teliyadu ikkada undu nu exam cheyochu aithe apan adiga final ga aithe marks ki vella undu avashyam undu avashyam untadi endukante tala diskadi బోదంత రేడియేషన్ బ్యాల్ట్స్ అని ఇవన్నీ ఏవన్నీ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ అదే అంటే మనిషి వెళ్ళి అంటే వచ్చి and నమ్మకాలు ఉండవు హీ మే డై ఎనీవే robot మార్క్స్కి ఒక రోబోట్ని రోబోట్ని పంపించడానికి వన్ రూపీ కాస్ట్ అయితే మనిషిని పంపించడానికి హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అవుతుంది వన్స్ టు హండ్రెడ్ రేషియోలో కాస్ట్ ఉంటాయి నువ్వు మార్క్స్ మీద మనిషిని పంపించి ఇమోషనల్గా నీకు గెయిన్ తప్పిస్తే సైన్స్కి గెయిన్ ఏమి ఉండదు అంతకంటే నువ్వు ఇంకా ఎవోగో స్టడీస్ బాగా చేయొచ్చు హబుల్ టెలిస్కోప్ ఫండ్స్ తగ్గించారు ఆ హబుల్ టెలిస్కోప్ని రన్నింగ్లో పెడితే మనకి సైన్స్కి గెయిన్ ఎక్కువ ఉంటుంది అని ఎ వెరీ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అగెనెస్ట్ సెండింగ్ ఎ మ్యాన్ టు ది మార్క్స్ వెరీ పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ సో సో ఇట్ ఈస్ ద కింగ్ హూ ఇన్స్పైర్స్ ఎవ్రీథింగ్ అండ్ సో ఇక్కడ దీని నా దృష్టాంత ఏంటంటే మార్స్ లేని శాంపుల్ కలెక్ట్ చేస్తున్న రోబో నవ్ హూ ఈజ్ కలెక్టింగ్ దట్ శాంపుల్ రోగో కలెక్ట్ చేస్తుందా నో ఇట్ లుక్స్ లైక్ దాట్ బట్ కలెక్ట్ చేసేది ఎవరు ది మార్స్ ది నాస సైంటిస్ట్ నా సగ్గాయి టై అక్కడ ఏం చేసినా అది చేస్తున్నట్టు అనిపిస్తుంది బట్ ప్రేరకుడు నా సగ్గా కర్త వీడు అని చెప్పి మిషన్ సక్సెస్ అయితే వీడికి ప్రమోషన్ వస్తుంది రోగోకి ప్రమోషన్ రాదు ఇప్పుడు కుక్క పందెంలో నెగ్గిందనుకోండి పరుల పందెంలో బహుమతి దృష్టి షీల్ లెవెల్కి ఇస్తారా కుక్కకి ఇస్తారా వీడికి ఇస్తారా వీడికి ఇస్తారు బికాజ్ He is the the not హీస్ దిడ్లర్ నాట్ ది డా హ్యావ్ దిస్ కాంప్లెక్సెస్ ఆఫ్ విన్నింగ్ అండ్ లూజింగ్ అండ్ బిహా ది గ సో ప్రేరయ అటువంటి ప్రేరయితృత్వము ఆత్మ చైతన్యానికి ఉండదు సూర్యుడికి ఉండదు రాజుకి ఉంటుంది లీడర్కి నాయకుడికి ఉంటుంది ఒక ఆర్మీ జనరల్కి ఉంటుంది ఆత్మ చైతన్యానికి అటువంటి కారయతృత్వము రైరాయతృత్వము ఉండదు చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఏదో కొంత కర్తృత్వం ఆత్మకి తాత్వికలు ఏదో రకంగా డైరెక్ట్గా లేకపోయినా కర్తృత్వం లీవర్షిప్ ఇండైరెక్ట్గా ఉంటుంది లైక్ ఈవెన్ మార్స్ మీద రోబో చేసే పనులన్నిటికీ కూడా డైరెక్ట్గా వీళ్ళు చేయకపోయినా ఇండైరెక్ట్లీ వీళ్ళే కర్తలు అన్నట్టుగా ఉంటుంది అలాగంటే కర్తృత్వము లేశమైనా కూడా ఏదో డైరెక్ట్ లేరు ఇండైరెక్ట్లీ చైతన్యం ఉంది ఉండదు న రాజవత్ అయ్యో దర్శనం మాత్రం హిత ప్రేరయతృత్వం నా లేకపోతే ఎలాగండి న రాజవత్ రాజవదితి న రాజవదిత్యా పఠ్యతే అనే కింద టీకాకారం రాశాడు రాజవదితి న రాజవదిత్ రాజవతి పక్ష్యతే దర్శన మాత్రం హిప్త్యస ప్రేరయుతృత్వం నా రాజవత్ ఓకే సో అంటే అప్పుడు మీరేం చేయాల్సింది రాజుకు కర్తృత్వం ఉంటుంది రాజు న రాజవత్ ఎక్కడ మీకు ఇష్టం ఎలా ఉంది Darshanamateram, his urging consists in mere seeing, as there's a king. Okay. Now you redefine the king who is not involved, an uninvolved king, like that. But the spirit you got, right? The spirit of it, It means, It means, It means, It means, It means, It means, It means, It means, It means, It means, It means, It means, It means, It means, It means, It means, It means, అటువంటి కారయతృత్వం సాక్షి చైతన్యంలో లేదు అని నా రాజవతి పాఠం అది నా లేదనుకోండి అప్పుడు మీరు ఏమైనా పెట్టుకోవాలి రాజవతి రాజుకి కారయేతృత్వం కూడా ఉండదు అలాంటి సందర్భం చూసుకోవాలి మీరు రాజుకి కారయతృత్వం కూడా ఉండదు అలాగే ఆత్మ చైతన్యానికి కూడా కారయతృత్వం ఉండదు అని ఇప్పుడు రాజు యొక్క ఆఫీసర్ చేసి పవన్ అనుకోండి దాంట్లో రాజుకి కారయతృత్వం ఉంటుంది కానీ ఆ రాజు యొక్క రాజ్యంలో జీవించే వ్యక్తులు చేసుకునే పనులు ఉన్నాయనుకోండి దాని ముందు ఆయన కారయేత్రుత్వం ఉండదు ఆయన ఓవరాల్ ప్రొటెక్షనే ఉంటుంది తప్పిస్తే కారయతృత్వం ఉండదు ఆ విధంగా దాన్ని సర్దుబాటు తెచ్చుకోవాలి ఓకే బట్ యూ ఘాట్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్ తర్వాత శ్లోకం సమానే వృక్షే పురుషోని మగ్న అనీశయా శోచతి ముహ్యమాన జుష్టం యదా పశ్యతి అనమితి వీతశోక ఇది కూడా మంచి పెద్ద శ్లోకమైనది కూడా భాష్యం విస్తారంగా ఉన్నది ఎనివై సమానే వృక్షే పురుషో నిమగ్న సేమ్ టాపిక్ కంటిన్యూ అవుతుంది కదా చెట్టు కదా అదే సమానమైన చెట్టు మీద సమానమైన చెట్టు అంటే సేమ్ ట్రీ సేమ్ ట్రీ అంటే ఏ చెట్టుని ఈశ్వరుని యొక్క శక్తి ఆవేశించి ఉన్నదో అదే ట్రీ మీద పురుష అంటే జీవుడు పురుష అంటే మగవాదం కాదు జీవుడు నిమగ్న నిమగ్న ఈశ్వరుడు చెట్టుకి శక్తిని అనుగ్రహిస్తున్నాడు అనుగ్రహకంగా ఈశ్వరుడు ఉంటే వీడు నిమగ్నమై వీడున్నాడు దాంట్లో తగులుకొని ఉన్నాడు మీ మగ్న అంటే తగులుకొని ఉండటం ఇప్పుడు హుక్కు వేశారనుకోండి ఆ హుక్కుకి చేప పట్టిందా లేదా అంటే మగ్నం అయిందా లేదా అని అర్థం సంథింగ్ లైక్ దాట్ సో వీడు ఈ చెట్టు మీద తగులుకొని ఉన్నాడు అంటే కర్తృత్వ భోక్తృత్వాలను పెట్టుకుని ఈ దేహమే నేను కర్తృత్వం ఈ దేహము నాది భోక్తృత్వం మా అహమ్మ పెట్టుకుని ఉన్నాడు నిమగ్నమై ఉన్నాడు అంటే పీకెల్ దాకా మునిగి ఉన్నాడు నిమగ్న ఎప్పుడైతే ఈ దేహము నందు నేనని దేహ సంబంధి పదార్థముల ఎందు వ్యక్తుల ఎందు కూడా దేహ సంబంధి అంటే రెండూ ఉంటాయి విశోకాలోవి ఉంటాయి దేహ సంబంధి వీడు అనుకుంటాడు దేహ సంబంధం ఏముండదు వాటికి వీడు అనుకుంటాడు అలా సో సోఫాలో కూర్చుని ఏదో పాయింట్ డిస్కస్ చేస్తున్నారు సంబంధం ఉందా లేదా లేదు ఎక్కడో ఆఫీస్లో కూర్చుని సోఫా గుర్తు చేసుకున్నాడు సంబంధం వచ్చింది అలా ఉంటుంది అంతా భావన తప్పించి చేయలేదు ఎనివే సో దేహ సంబంధి వాటి నాది అనే భావన దేహమునందు నేను అనే భావన ఇది మనిషిని నిర్వీర్యుణ్ణి చేసేస్తుంది వాడికి ఉన్న శక్తి సామర్థ్యాలు వాడు పొటెన్షియల్లీ డివైన్ ఆత్మస్వరూపుడు బ్రహ్మ దేశకాలములకు అతీతమైన చైతన్య స్వరూపుడు కానీ ఎప్పుడైతే దేహమునందు సమా వృక్షే నిమగ్న శక్తులో నేను నాదే అనే అభిమానంలో పడిపోయాడో అనీషయా ఈశా బికమ్స్ అనీష హి బికమ్స్ ఏ దిస్ బిగ్ ఎందుకు పనికిరాని వాడు అయిపోతాడు అసమర్థుడైపోతాడు చేతగాని వాడు అయిపోతాడు అనీశయ శోచతి దుఃఖిస్తూ ఉంటాడు ముహ్యమాన మోహ మోహం అంటే భ్రాంతి అది కాని దానినే అది అనుకోవడం దాన్ని మోహము ముహు వైచిత్యే వి చిత్త విపరీత ఏది అది కాదో దాన్ని అది అనుకోవడం కాదుని చూసి పావు అనుక్కోవడం దాన్ని మోహము అంటారు దేహము చూసి నేను అనుకోవడం మోహం దేహ సంబంధి వాటి ఎందు నాది అనేటువంటిది మోహం సో డెల్యూషన్ ఈ పెద్ద భ్రాంతి ఏదైతే కలదో ఈ మోహంలో పడిపోయి అనీషయా శోచతి చేతగాని తనం చేత దుఃఖిస్తూ చేతగాని తనం ఏటో తెలుసునండి ఈ దేహమునందు నేను నాది అనే అభిమానం ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో మనం ఈ ప్రకృతిని మనం జయించలేము ప్రకృతి మనల్ని ప్రతి క్షణంలోనూ కూడా పరాభూతుల్ని చేసేస్తూ ఉంటుంది వీటికి తెలుగు పదాలు ఇంకా అంతకంటే దొరకవు పరాభూ చేసేస్తుంది అంటే మనల్ని ప్రతి క్షణంలోనూ ఓడింప చేసేస్తూ ఉంటుంది ఓడిట్లా చేసేస్తూ ఉంటుంది నిరుత్సాహపరిచేస్తూ ఎందుకంటే ఎంత సమర్థుడైనా కూడా ఈ నేను నాదే అనే అభిమానం చేత దుఃఖించక తప్పదు యావద్విక్తోపార్జన సక్త రేపు శంకర్ జయంతి సో యావద్విత్తో తావన్ నిజ పరివారో రక్త ఎందుకంటే వీడు ధనాన్ని సం వీడు లేకపోతే ఈమె వ్యక్తి ధనాన్ని సంపాదిస్తూ ఉన్నంత కాలమే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ప్రేమానురాగాలను కలిగి ఉంటారు అలాగే కొన్ని పురుషుడు కాకపోతే స్త్రీ అనుకోండి ఏదో ఇంట్లో పనులన్నీ జాగ్రత్తగా చేస్తూ ఇంటిని జాగ్రత్తగా తీర్చిదిద్దటం అది కూడా ఒక ఫుల్ టైం జాబ్ అది ఆ ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉన్నంత కాలము అందరూ అనుగాన్ని చూపిస్తారు సో పశ్చాత్తావతి జడ్జ్జర దేహే వార్తాం పృచ్చతి కోపి న గేహే అని అంటారు శంకర్ వీడి దేహము శిథిలమైపోయినప్పుడు ఇంట్లో వార్తాం పృచ్చతి కోపి ఎవళ్ళు కూడా ఎలా ఉన్నాడని కూడా అడగరు మూల పడు ఉంటాడు అనీషయా శోచకి అన్నీ కంప్లైంట్స్ దేహంలో కంప్లైంట్స్ తర్వాత తన బాల్యంలోనూ తన యవ్వనంలోనూ ఏవేమో కంప్లైంట్స్ ఆ తర్వాత వర్తమా అది గతానికి సంబంధించి వర్తమానంలో ఇవి లెవెల్లో చెప్పిన మాట వెంట ఆఖరికి మనవాళ్ళు మనవరాళ్ళు కూడా విసుక్కునే స్టేజ్ వచ్చేసిందని కంప్లైంట్స్ నిజంగా మనవాళ్ళు మనవరాళ్ళు చాలా ఎంతో చూసి చేస్తారు ఈ మా అమ్మగారు లేకపోతే ఈ మామ ఈ తాతగారో ఎప్పుడు వాళ్ళు తమ దగ్గరే కూర్చొని ఏదో ఆటలు ఆడుతూ ఉండాలి కప్పుతూ చెప్తూ ఉండాలంటే ఎక్కడ కుదుర్తుంది కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలు విరిచి మనవాడిని మనవడై పిలిస్తే పలికేవాడు వాడు అక్కడే వలవరో వలవరాలో కొడుకును కోడాలు పిలిస్తే పనిచేసింది ఎప్పుడో పోయింది సో ఇంక మనవడో మనవరాలో వీళ్ళు పిలిస్తే పలుకుతారు అది అది ఉరమాయింపు అది వదిలి వలన మాట గడ్డిగా ఉంటూ ఉంటాం ఏదో చేతికి దువ్వంధ ఇచ్చి నడివి కావటం అంటాం వాళ్ళు మొట్టమొదటి ఆ రక్షణ చేసి అది అలా విసుకుపోతారు అక్కడ అది అప్పుడు వీడు వెంటనే ఫీల్ అవుతాడు అనీషయా సోచిత కాబట్టి ఎప్పుడు కూడా దేహమునందు నేను దేహ సంబంధి వాటి ముందు నాది అనేటువంటి అభిమానము ఒక మనిషి ఒక పిచ్చి ప్రశ్న ఒకటి మనిషి మనస్సులో వస్తుంది ఏమనంటే ఈ అభిమానం లేకపోతే మరి ఎలాగా అని అంత పిచ్చి ప్రశ్నలే కానీ ఇంకొకటి యూ యూ నెవర్ బికమ్ విక్కిమ్ ఆఫ్ ద క్వశ్చన్ అయితే అభిమానం మనల్ని రక్షిస్తున్నది అభిమానం కాదు అది అది తెలుసుకోవటానికి కొంచెం టైం పడుతుంది మన ఈ అభిమానం మనల్ని రక్షించదు మనల్ని రక్షించేది ఏ టు జడ్ ఈశ్వరుడు ఆ సత్యాన్ని మనం గుర్తించలేము మనకి ఏమనుకుంది అభిమానం మనల్ని రక్షిస్తుందని అనిపిస్తుంది పొరపాటు దాన్ని వన్ హ్యాస్ టు డిస్కవర్ ఇట్ ఏదో నేను చెప్పాను మీరు నమ్మడం అని కాదు వన్ హ్యాస్ టు డిస్కవర్ ఇట్ కాబట్టి అనీషయా శోచతి ముహ్యమాన దుష్టం యదా పశ్యతిశం అస్య అన్యమీశమస్య మహిమానమితి వీతశోక ఎప్పుడైతే తను ఆ ఈశ్వరునికంటే భిన్నముగా లేను ఆ సాక్షి చైతన్యమైన స్వరూపము అనే సత్యాన్ని తెలుసుకుని ఈ జీవపక్షి ఆ ఈశ్వర గుర్తించి బయటకు చూస్తే ఎక్కడ కనపడుతుంది ఈశ్వర హృదయంలో చూస్తే కనపడుతుంది అసలు ఒక ఒక మీమాంసు ఉంది బయట దేవుణ్ణి అవగతం చేసుకున్న తర్వాత హృదయంలో దేవుణ్ణి అవగతం ఎందుకంటే ఈశ్వరుడు ఇప్పుడు దేవుడు బయట ఉన్నా లోపల ఉన్నాడని కదా ఇప్పుడు బయటన్న దేవుణ్ణి తెలుసుకుని లోపలున్న దేవుణ్ణి తెలుసుకోవాలా లోపలున్న దేవుణ్ణి తెలుసుకుని బయటన్న దేవుణ్ణి తెలుసుకోవాలా అంటే అవి తెలుసు మహాత్ముల సలహా ఏమిటంటే నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకుని ఆ తర్వాత బయట ఉన్న దేవుణ్ణి తెలుసుకోకుని సలహా హృదయంలో ఉండే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా మీకు జగత్తులో నామరూపాలు కనబడతాయి తప్పించి జగత్తు యొక్క మూలంలో ఉండే ఈశ్వరుడు కనపడే ప్రసక్తే లేదు కాబట్టి తన స్వరూపాన్ని తాను గుర్తించి అప్పుడు జగత్కే చూస్తే ఈశ్వరుడు కనపడతాడు జగత్తు కనపడతాడు తన స్వరూపాన్ని గుర్తించకుండా దీవభావంలో నేను నాది అనేటువంటి పిచ్చి భావంలో ఉండి చుట్టూ చూస్తే మీకు ఈశ్వరుడు ఎక్కడ కనపడతాడు ఈశ్వరుడు కోసం వెతకడం ప్రారంభించాలి రైలెక్కి వెళ్ళాలి ఈశ్వరుని కోసం రైలెక్కి క్యూరో నిలబడి ఇన్ని పనులు చేయాలి క్యూరు కోసం అంటే ఈశ్వరుడి కోసం వేదాంతం అంటే మరి అలాగే ఉంటుంది వేదాంతం అంటే మనం చేసి పిచ్చి పనులన్నిటికీ సమర్థన ఇచ్చేది వేదాంతం కాదు కనుక తన హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకుని కళ్ళు తెరిస్తే ఈశ్వరుడు కనపడతాడు దుష్టం యదా పశ్యత్యన్యవీషం అశ్చిమానమితి వేతశోక ఈశ్వరుడు కనబడితే ఏమిటో అవుతుంది ఏమిటో ఏమిటి వేతశోక శోకము అనేది జీవితంలో అసలు మనిషి హృదయంలో అజ్ఞాన రూపము అజ్ఞానం చేయగలిగే శోకము పూర్తిగా చేత్తో తీసావట్లు పాలేసినట్టే ఇంకా అసలు శోకం అంటే ఏమిటో సో ఈ విధంగా మానవుని యొక్క దుస్థితిని వేదం ఆ మంత్రం చెప్తాం వాడి ఎందుకంటే మనిషి తన దుస్థితిని తాను గుర్తించే వాళ్ళ ముందు చాలా చాలా లోతైనటువంటి గంభీ గభీరమైన అహం మమా అభిమానాన్ని పెట్టుకుని లోతైనటువంటి అహం అభిమానము మమాభిమానం అహంకారం మమకారాలని పెట్టుకుని ఆ విధంగానే జీవిస్తూ పెద్ద వయసు వచ్చినా కూడా ఉన్నట్లయితే వాడు దుఃఖభాజనుడు అయిపోతాడని తప్పిస్తే వాడికి ఆనందం అనేది చాలా కరువైతుంది విజేతనే అమెరికాలో ఈ కొడుకులు కొడళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి పెద్దవాళ్ళు కొనవాళ్ళు వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి నాలుగు నెలలు వాడు డేట్ కంటే ముందే లేచకవసం ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు పొద్దున్న వెళ్తే రాత్రి రావడం అంటారు మగవాడు ఆడది అంతే అంటే మీరు ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు అలాగే ఉంటుంది కదండి పిల్లవా అంతే అంతా హోటల్లో మకాన్ చేస్తున్నట్టే వీళ్ళకి సోషల్ లైఫ్ ఉండదు పిల్లలకి సోషల్ లైఫ్ ఎలాగో లేదు ఇక్కడ వీధిలోకి వచ్చి ఆడాలో ఆడుకోవాలో ఏముండవు దే ఫిక్స్ అపాయింట్మెంట్ చిల్డ్రన్స్ మీట్ డే అండ్ పాయింట్ అని ఎఫ్ఐ ఫిక్స్ చేస్తారు అది ఆదివారం నాడు అవర్ ఆల్ ది చిల్డ్రన్ వీల్ మీట్ అయితే పర్టిక్యులర్ పాయింట్ ఆల్ ది చిల్డ్రన్ మీట్ అంటే ఆల్ ది పేరెంట్స్ ఆల్సో మీట్ అని వస్తుంది వీళ్ళు కార్లో డ్రైవ్ చేసి తీసుకెళ్ళాలంటే సో ఇలాగేదో మీతో కాదు ఎనీవే సో సోషల్ లైఫ్ ఉండదు సోషల్ లైఫ్ అలవాటు పడి ఉంటాం మనం ఇక్కడ ఎందుకంటే మనకు చుట్టూ ఒక ఆత్మీయంగా ఫీల్ అయ్యేటువంటి ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ అది ఉంటుంది అక్కడ అది ఉండదు చాలా ప్లాస్టిక్ లైఫ్ అన్ని ప్లాస్టిక్ లైఫ్ లైఫ్ కూడా ప్లాస్టిక్గా తయారవుతుంది అంటే ఇమోషన్ ఏమీ ఉండదు ఇమోషనల్ సస్టెనెన్స్ ఏమీ ఉండదు దాంతో కొద్ది రోజులు ఉండి చాలను పెట్టి లేచారు తరచుగా అందరూ అలా నాభిప్రాయం కాదు అలాంటి దృష్టాంతాలు కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ దుస్థితిలో పడిపోకుండా మనిషి తనను తాను కాపాడుకోవాలి అని దానికోసం వైరాగ్యం కోసం ఈ బోధంటా కూడా భాష్యం త్రైవం సతీ సమానే వృక్షే యథోక్తే శరీరే పురుషో భోక్త ఇక్కడ భాష్యం చాలా గంభీరంగా ఉంటుంది సో తత్ర ఏవం సతి సో ఆ వృక్షము నందు రెండు పక్షులు ఈశ్వర పక్షి జీవపక్షి ఈ విధంగా నిలిచి ఉండదా అని అంటే పూర్వమంత్రంలో చెప్పిన దానికంతకీ సంగ్రహం తత్ర ఏవంశతి సమావే వృక్షే సేమ్ ట్రీ ఇదే ఈ కొత్త ట్రీ ఏమన్నా కాదు యథోక్తే ఎందుకు ముందు చెప్పిన ట్రీయే అదే టాపిక్ ఏమిటా ట్రీ శరీరే శరీరం అంటే మరి లింగ శరీరమా స్థూల అకిం ఆకిత్కరం యూ కెన్ టేక్ ఎనీవే యు లైట్ డౌన్ మ్యాటర్ క్యా బాత్ ఎనీవే కాంటాక్స్ని బట్టి శరీరే శరీరమునందు పురుష పురుషుడు పురుష అంటే భోక్త అని పురుషుడు స్త్రీ అని మగవాడు కాదు భోక్త భోక్త ఎందుకంటే భోక్త ఎందుకు ఏంటంటే త్రిప్లం స్వాద్భక్తి ఇది భోక్తృత్వ ప్రకటన వీడు భోక్త ఎంజాయర్ సో ఐఎం ది ఎంజాయర్ అనే దృష్టికోణంతో వీడు జగత్తుని చూస్తాడు అంత పొరపాటు దృష్టికోణం అదే కానీ ఒక ఐఆమ్ ది ఎంజాయర్ అనే బాడీని చూస్తాడు అంటే ఇప్పుడు ఈ బాడీ ఏం చేయాలి వీడికి ఎంజాయ్మెంట్ ఇవ్వాలి అంతే కదండి ఐఎం ది ఎంజాయర్ అండ్ ది బాడీ హ్యాస్ టు వర్క్ ఫర్ ఫుల్ఫిలింగ్ దట్ ఎక్స్పెక్టెన్సీ ఎంజాయర్ ఎక్స్పెక్టెన్సీ ఏముంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది దట్ ఈజ్ వై హీ ఈజ్ ఎంజాయర్ సో ఆ ఎక్స్పెక్టెన్సీ బాడీ కాబట్టి చేతులు కాళ్ళు ముక్కు నాలుక చెవి ఇవన్నీ కూడా దే హ్యావ్ టు గివ్ ఎంజాయ్మెంట్ దెన్ దెన్ హీ లుక్స్ ఎరా థింగ్స్ రిలేటెడ్ టు ది బాడీ సోఫాలు కుర్చీలు తర్వాత ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ కూడా itara uh, padarthamulu they have to give enjoyment then people you have to give enjoyment what a dangerous guy this fellow is anjathana we do eppudu complaining lone untaru he jeevitham unda complaining ende kante he is an ever ever enjoyer and we do enjoyer ever enjoyer ne evaru satisfy cheyaleda వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణమద పూర్ణమిదం పౌర్ణ పూర్ణమ్యూ పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యూ శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమో ద శ్రీకృష్ణమే